దేవుడవు నీవు జీవులు నీ బంట్లు చేవదేరి నీ సేతే శేఖర నిల్లిచే చేరి నేరమి చేసేది జీవునికి స్వభావము నేర్చి రక్షించేది నీ స్వభావము దారుని లోపల మరి తప్పులెంత సచ్చోటేది మేరమేరే నీ మహిమే మికుటమై నిలిచే మత్తుడై ఉండేదే మనజుని స్వభావము నిత్యపు జ్ఞానమిచ్చేది నీ స్వభావము వత్తి గుణవగుణములు వరయంగ చూటేది సత్తుగా నీ కరుణే సతమై నిలిచే చెని శరణుచ్చేదే నా స్వభావము నెలభై ఏలు కొనేది స్వభావము మొలసీ శ్రీ వెంకటేశ మనసు చోధించనేది చెలిమి బలిమిని స్వతంత్రమే నిలిచే